వెరేస్ ధర్మము స్థిరంగా ఉంటుంది సో ఎనీవే భగవంతుని విషయంలో ప్రేమ చేసినట్లయితే మళ్ళీ తిరిగి భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు యు కెనాట్ సే దిస్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మ్యారేజ్ వెరేజ్ ఈశ్వరుడితో ఉండే రిలేషన్షిప్ చాలా మౌలికమైన అనుబంధం ద్వాసుపరణాయు సఖ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 భార్యాభర్తల్లో ఇద్దరులో ఒకళ్ళకి ఆయుర్దాయం పూర్తయిందనుకోండి దట్ ఈస్ ది ఎండ్ అఫెక్ట్ కాబట్టి వెరాజ్ ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధం ఉన్నదే అది ఆయుర్దాయం పూర్తయినా అది పూర్తవదు అది కొనసాగిపోతూ ఉంటుంది అలాగా అది వీడు తన యొక్క స్వరూపము ఈశ్వరుడే అని గుర్తించి తాను ఈశ్వరుడిలో ఐక్యం అయ్యే కూడా వీడికి ఈశ్వరుడికి మధ్యన ఉండేటువంటి విడదీయరాని సంబంధము అలా కొనసాగిపోతూనే ఉంటుంది అది జన్మ జన్మాంతరాల నుంచి వస్తుంది వీడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో అన్ని జన్మల్లోనూ కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆ సంబంధాన్ని గుర్తించాలి దట్ వెరీ ఫండమెంటల్ రిలేషన్షిప్ ఇట్ మిగతా రిలేషన్షిప్స్ అన్నీ తర్వాత వస్తాయి ఈ ఫండమెంటల్ రిలేషన్షిప్ని ఈశ్వరుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధము అంచేతనే జీవుడు ఈశ్వరుని ఏడల అనురాగాన్ని చూపిస్తే ఈశ్వరుడు జీవుని ఏడల అదే మొతాదులో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 పెద్ద వేషం వేసేసుకుని పకటి వేషాల కింద వేసేసుకుని డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది సంసారం ఆకర్షించేస్తూ ఉంటుంది అటువంటి మన ముందు చాలా బలంగా ఆకర్షిస్తూ కనపడేటువంటి ఈ సంసారము మిథ్యాన్ని గుర్తించాలి కంటికి కనపడకుండగా చెవికి వినపడకుండా ఇంద్రియాలకి గోచరం కాకుండా అధిష్టానంగా ఉండేటువంటి ఈశ్వరతత్వమే సత్యము అని గుర్తించాలి చాలా సామాన్యమైన విషయమేం కాదు ఆ గుర్తింపు నుండి ఈ సంసారం వైరాగ్యం ఆ అధిష్టానమైనటువంటి ఈశ్వరుని ఏందో అనురాగము ఇక్కడ ఇక్కడ విరాగ అక్కడ రాగ ఆ స్థితిని నిర్మాణం చేయాలి అలాగ మనం ఈశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే అంత దగ్గరగా ఈశ్వరుడు మనకి వస్తాడు యో మద్భక్త సమయప్రియ ఇది దిస్ ఈజ్ ది సైకాలజీ ఆఫ్ భక్తి భక్తి అంటే అదేం సామాన్యమైన విషయమేం కాదు భక్తి ఈజ్ అ వెరీ బిగ్ టాపిక్ భక్తి అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి పూజలు చేసేసి ముక్కుబళ్ళు పెట్టేసి చేసేస్తూ ఉంటే మన తరఫు నుంచి మనం ఇవ్వాల్సిన ముడుపులు మనం చెల్లించేస్తూ ఉంటే ఈశ్వరుడు దానికి వడ్డీతో సహా రిటర్న్స్ మనకి ఇచ్చేస్తూ ఉంటాడు మనం ఏమైనా కొన్ని పనులు మనం చేసుకోలేకపోతే ఈశ్వరుడు వచ్చి చేసి పెట్టేస్తూ ఉంటాడు అని ఆ రకంగా మీరు భక్తి మొదలుపెట్టారనుకోండి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ భక్తి నిలబడే భక్తి కదా ఎందుకంటే ఈశ్వరుడు ఒకప్పుడు ఒబలైజ్ చేస్తాడు ఒకప్పుడు ఒబ్లైజ్ చేయండి ఈ హాజ్ ఈజ్ ఓన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఈ హాజ్ టు ఒబలైజ్ టు మెనీ పీపుల్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓప్లేస్ చేయాలి బీజేపీ వాళ్ళని ఓపెస్ చేయాలి ములాయంలో కూడా ఓపెస్ చేయాలి యూఎస్ ఓబలైజ్ ములాయం ఆల్సో యూఎస్ ఓబలైజ్ ఆల్ ది గైస్ కాబట్టి హీ హాజ్ ఈ థింగ్స్ కాబట్టి అలా ముడుకులు కట్టేసి రిజల్ట్స్ కోసం చూస్తూ ఉండటం అన్నది పద్ధతి కదా అయితే నేను గమనించింది ఏమిటంటే సమాజంలో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 భక్తి ఎలా బోధించాలరా భగవంతుడా అని ముందు చూడగానే ముందు నిరాశ కలుగు వాళ్ళు అలాగా నిర్వితారంగా వింటూ ఉంటారు భక్తి అనే కొన్ని ఏ రకమైన రెస్పాన్స్ లేకుండా ఆ స్థితిలో జాగ్రత్తగా వాళ్ళని యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ ది స్ట్రీమ్ అండ్ దెన్ మేక్ దెమ్ భక్త ఇట్స్ ఏ హార్డ్ టాస్క్ దాజ్ ఇండియాలో మీరు భక్తుల్ని నిర్మాణం చేయక్కర్లేదు భక్తులు సంసిద్ధంగా ఎదుర్కొన్నా ఉన్నారు మీరు నోరు ఉప్పకముందే వాళ్ళు భక్తులు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 ఈ ఇక్కడ పాఠం చెప్పినట్లయితే ఇక్కడ ఇక్కడ సపోజ్ విశాఖపట్నంలో పాఠం చెప్పినట్లయితే అయితే ప్రసంగ ఉపన్యాసాలు ఇచ్చినట్లయితే ఓ మూట వస్తుంది అక్కడికి వెళ్ళి ఆ రాజమండ్రిలోనో లేకపోతే ప్రసంగం చెప్పినట్లయితే వాళ్ళు చాలా కక్కుర్తి మనుషులు అక్కడ ఏమీ రాదు అని ఆ రకంగా క్యాల్కులేట్ చేశాననుకోండి ఇట్ ఈజ్ అైలీ డిస్పికబుల్ వే ఆఫ్ లికింగ్ ఎవ్ థింగ్స్ దాని అలా రకంగా ఒక ప్రొఫెషన్ కింద ఒక కమర్షియలైజ్ చేసి పెట్టకూడదు వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ కాబట్టి సమాజంలో భక్తి ఉన్నది కొంచెం రాగా ఉంటుంది డైమండ్ లాగా డైమండ్ వజ్ర గని వజ్రముల గనిలో వజ్రం దొరుకుతుంది కానీ దానికి కాంతి ప్రకాశం ఉండదు కొంచెం కట్ చేసి ఎడ్జస్ట్ని క్లీన్ చేసినట్లయితే అది అది ప్రకాశించడం ప్రారంభిస్తుంది ఆ పని చేయాల్సి ఉంటుంది దానికోసం భక్తి యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా గీతాచార్యుడు బోధించి ఉన్నాడు మహాత్ములు అంత శాస్త్రమంతం ఉంది తేలిగ్గా ఉండే చోటు తేలిగ్గా ఉంది కఠినంగా ఉండే చోటు కఠినంగా ఎవరి స్థాయికి తగ్గట్టుగా అన్ని స్థాయిల్లోనూ ఉంది నారద భక్తి సూత్రాలు ఉన్నాయి భక్తి రసాయనం అని సరస్వతి గ్రంథం ఒకటి ఉంది భగవద్గీతలో భక్తి ఉన్నది ఇంకా భక్తి మీద అనేక గ్రంథాలు మహాత్ములు ఎంతోమంది రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి అన్నీ సమాచారం అంతా ఉంది ఎటు వచ్చి దాన్ని కొల్లేట్ చేసి దాంట్లో ఉండే సారాన్ని పైకి తీసి వ్యక్తులకు అందజేయటం ఆ పని చేసినట్లయితే ఎంతంత భక్తి అండి సమాజంలో ఎంత భక్తి అండి నేను చూస్తూ ఉంటా కదా ఎంత హైలీ స్పిరిచువల్ సొసైటీ సో కలికాలము ఎక్కడా ధర్మం లేదని అంటారు కరెక్ట్ కాదు ఎంత భక్తి మీరు ఏదైనా చిన్న సమావేశం ఏర్పాటు చేసి ఏదైనా పాపులర్ పబ్లికేషన్ ఇచ్చేసినట్లయితే పదివేల మంది జనం పోకపోతారు జనానికి చూసుకోకర్లేదు వాళ్ళని వాళ్ళకి ఏదో సమ్మ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 ీష్మద్రోణ ప్రముఖత వాచ పాయి రైట్ రైట్ సమవేత రెండు సేనల మధ్యలో నిలబెట్ట ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు ఖచ్చితంగా అలాగే చేశాడు సేనయోర్ ఉభయోరం మధ్య ఆ వాక్యం కూడా ఎలాగంటే సేనయోర్ ఉభయోర్మధ్యే రథం స్థాపయ నేర్చుకుంటా దానికి అది అర్జునుని యొక్క కమాండ్ దానికి రిప్లై దానికి రెస్పాన్సివిటీ సేనయోర్ ఉభయోర్మధ్యే స్థాపత్వాతాం అంటే తూ చా తప్పకుండగా ఎలాగ ఆదేశమో అలాగే పని రెండు సేనల మధ్యలో నిలబెట్టు అంటే ఖచ్చితంగా రెండు సేనల మధ్యలో నిలబెట్టాడు నిలబెట్టి ఓకే నవ్ యు హ్యావ్ యువర్ విషన్ చూసుకో చూస్తానన్నావు చూడు మరి సో సుతాన్ని నిలబెడ రెండు సేనల మధ్యలో నిలబెట్టే ఇలా ఇలాగా అర్జునుడు చూశాడు అంతకుముందు పాండవుల సైన్యం మధ్యలో ఉన్నాడు ఇప్పుడు రెండు సేనల మధ్యలో వచ్చాడు శ్రీకృష్ణుడు చాలా తెలివితేటలుగా ఆ గుర్రాలని ట్రాఫిక్ జామ్లో కారు నడిపినట్టుగా ఆ రథాన్ని ఆ సందులోంచి అందరిలోంచి నడిపి కరెక్ట్గా హెడ్జ్ ఆఫ్ ది ఆర్మీ దగ్గరికి తీసుకొచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ నోమాన్స్ ల్యాండ్లో కొంత ముందుకు తీసుకువెళ్ళి ఒక వ్యాంటేజ్ పాయింట్ ఒక ఒక ఒక పిసర్వ ఎత్తుగా ఉండేటువంటి స్థానం సరిగ్గా తీసుకువెళ్ళి అక్కడ కరెక్ట్ పొజిషన్లో ఇలా ఇలా నిలబెడితే శ్రీకృష్ణుడు వడ్డొచ్చి గుర్రాలు వడ్డొచ్చి అలా కాకుండా ఇలా అడ్డంగా నిలబెట్టి అని చెప్పాడు చూశాడు చూసేపటికి ఎవరు కనపడుతున్నారో తెలుసిన భీష్ముడు కనబడ్డాడు ద్రోణుడు కనబడ్డాడు ఎందుకంటే వాళ్ళ సైన్యంలో వాళ్ళు ప్రధానమైన స్థానాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు సైనికులు ఎలాగో ఉంటారు కానీ మెయిన్ పీపుల్ కనపడ్డ వాళ్ళు వీళ్ళు ఇంకా అందరు మహారాజులు భూరిశ్రవస్సుడు వికర్ణుడు మరొహుడు మరొహుడు ఎంతోమంది రాజులు దుర్యోధను పక్షాన యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు కదా శల్యుడు ఎట్సెట్రా సో మెనీ ఆఫ్ దమ్ బాహ్లీకుడు భగదత్తుడు ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి వీళ్ళందరూ కనపడ్డారు కనపడితే అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు హే పార్థ చూడబోయ్ చూస్తానన్నావు కదా ఎవరిలో ఖైర్ మహామయా సహ యోద్ధవ్యం ఆయనేం ఎటకారంగా అంటలేదండోయ్ మామూలుగానే అంటున్నాడు వెటకారంగా అనుకోవద్దు సో ఖైర్ మయాసహయోద్ధవ్యం నేను ఎవరితోటి యుద్ధం చేయాలో వాళ్ళందరినీ చూస్తాను ముందుగా అని అన్నావు కదా ఖమాన్ now now is the correct place to see and this is the correct time also vacha shri krishnudu arjunante antada he partha pashya chodavaya ethan samavetan kuruniti ikkadi nunchi nilapadu nuvu kanaka chusina atlaithe rathamlo kurchunu chusina atlaithe mottham kuru sainyam yokka perfect vision nikochustu antunada mottham kuru lo kuru sainyam lo unna vallandarni chusey ఓ కార్నర్లో తీసుకొచ్చి నిలబెట్టాడు అనుకోండి సెంటర్లోనే నోమెన్స్ ల్యాండ్లోనే ఓ కార్నర్లో నిలబడితే అందరూ బాగా కనపడరు మళ్ళీ నోమెన్స్ ల్యాండ్లో కూడా కరెక్ట్ సెంట్రల్ పాయింట్లో తీసుకొచ్చి నిలబెట్టి చూడమంటే ఇగో ఇప్పుడు కనుక నువ్వు చూసినట్లయితే సమవేతాన్ కురూన్ ఇక్కడ యుద్ధానికి వచ్చినటువంటి కురు వీరులందరినీ కూడా చూడగలుగుతావు చూడు అని చెప్పారు సో ఇప్పుడు శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అర్జునుడికి వ్యామోహం కలుగుతుందని అలాగ మనం అనుకోకూడదు అలాగేమీ లేదు వై వై వీ షుడ్ థింక్ లైక్ దట్ హీఈ ఫాలోయింగ్ ది ఆర్ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది చారియట్ అండ్ హీఈస్ ది డ్రైవర్ ఆఫ్ ది ఛారియట్ క్లీన్ సో ఆ విధంగా ఆజ్ఞాపాలక భగవంతుని యొక్క రూపాన్ని మనం ఇక్కడ దర్శిస్తాము ఓ వాక్యం భాష్యం కూడా అందాం అయితే ఆ భాష్యం మిగిలిపోతుంది శ్లోకాలు అయిపోతాయి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 ఈశ్వరుడు అధర్మాన్ని ఎందుకు సృష్టిస్తాడు ఈశ్వరుడు ధైర్వాళ్ళే సృష్టిస్తాడు అధర్మాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం సో ఆ మాట చెప్తున్నారు దీర్ఘేణ కాలేన అనుష్ఠాత కామోద్భవా హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా అధర్మేణ అభిభూయమానే ప్రవర్ ధర్మ ప్రవర్ధమాధర్గతస్థితి పరిపిషు స ఆదికర్త నారాయణాఖ్యో విష్ణు భౌమస్ బ్రహ్మణ బ్రాహ్మణ రక్షణ దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణ కెల సంబూ చాలా మంచి భాష్యం చంకర భాష్యం అంటే చాలా ప్రసన్న గంభీరంగా ఉంటుంది ఈశ్వరుని సృష్టిలో ధర్మమే కాని అధర్మం లేదు ఈశ్వరుని సృష్టిలో సుఖమే కాని దుఃఖం లేదు దుఃఖం లేదు ఈశ్వరుని సృష్టిలో దుఃఖాన్ని జీవుడు సృష్టించుకుంటాడు ఆ దుఃఖం కోసమనే అధర్మాన్ని జీవుడు సృష్టించుకుంటాడు జీవుడికి ఎందుకు ఈ ఈ ప్రెషరు జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు సృష్టించని అధర్మాన్ని సృష్టించి ఆ అధర్మాన్ని పట్టుకొచ్చి పిక్చర్లోకి ఆ అధర్మానికి ఫలంగా దుఃఖాన్ని తెచ్చుకుని దాంతో కష్టపడుతూ ఉండడము వాట్ ఈజ్ ది ప్రెషర్ ఫర్ బిహైండ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది జీవ వాట్ కుడ్ బి ది ప్రెషర్ ఎస్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 తర్వాత వాటిల్లో ఆనందం అనేది లేదు అనేది వివేకం ఆత్మపూర్ణము ఆనంద నిధానము అనేది విజ్ఞానం వీడికి వివేకము విజ్ఞానము లేవు అందుచే ఎప్పుడైతే వివేక విజ్ఞానాలు లేవో దా ఆ లేమి నుంచి ఆ అభావం నుండి కామన అనే పుట్టి ఆ కామన యొక్క ప్రెషర్ చేత వాడు అధర్మాన్ని ఆచరించి ఆ అధర్మం వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇది ఈ విధంగా నడుస్తూ ఉంది కాబట్టి ఈశ్వరుడు ఆ ధర్మాన్ని సృష్టించరు కాబట్టి ఆ తర్వాత ఈశ్వరుడు ధర్మాన్నే సృష్టిస్తాడు ధర్మాన్ని సృష్టించి ఆ ధర్మాన్ని నడుస్తున్నంతసేపు కొంతకాలం అయ్యేప్పటికీ అది చెడిపోవడం ప్రారంభిస్తుంది రెండు వందల కాన్స్టిట్యూషన్ అని ఒకటి పెట్టారు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ముందు ఏదో కొద్ది రోజులు బాగానే నడిచింది క్రమక్రమంగా దాన్ని ఆ కాన్స్టిట్యూషన్ని వీళ్ళేమో ఒకరికి చింపి ఇంకొకటి అటు చింపి చేసి ఏదో ఈ పొలిటీషియన్స్ చాలా ఈరోజునే ఎంత దుస్థితిని తీసుకొచ్చి పెట్టారంటే పార్టీ టికెట్ ఎంతమందికి ఇస్తారు ఇప్పుడు జిల్లాలో పార్టీ టికెట్ ఎంతమందికి వాళ్ళు ఒకళ్ళకి ఇస్తారు అంతే కదా కాన్స్టిచ్యుయెన్సీలో పార్టీ టికెట్ ఒకడికి ఒక నలుగురు ఐదుగురు కోరుతున్నారు దాన్ని తప్పు లేదు ఒకళ్ళకి ఇవ్వాలి ఏ ఒక్కడికి ఇచ్చినా మిగతా వాళ్ళందరూ ఆఫీసుని తగలబెట్టేస్తాము అనే లెవెల్లో ఉంటే ఇంక అసలు టికెట్ ఇవ్వడ కుదురుతుంది టికెట్ ఇవ్వడమే కుదరదు ఏ ఒక్కడికి ఇచ్చినా ఇంకా అందరికీ ఇచ్చేయాలి అందరికీ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు దానికి లేకపోతే పాపం ఇచ్చేసి ఉండేవారు అదేం వ్యవస్థ కాదు అక్కడికి శాసన మండలిని పునరుద్ధరించి మీకు అందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చేస్తామని అంటూనే ఉన్నారు సో ఎంత కష్మలంగా తయారు చేయాలో అంత కష్ములంగా తయారు చేశారు గాంధీ పెట్టినప్పుడు అలా లేకుండే తర్వాతి కాలంలో ఈ కాలుష్యం అంతా కూడా వచ్చేసింది అలాగే ఆయన మరీ చిది ప్రజాపతులను సనక సన్నుల్ని పెట్టినప్పుడు ఈ దోషాలు ఏం లేవు తర్వాత చాలా కాలం అయ్యేప్పటికీ దీర్ఘేణ కాలేనా ఈ ధర్మము అనేది పుస్తకాల్లోనూ లైబ్రరీల్లోనూ ఉండదు అది ధర్మం అనేది అనుష్ఠించే వాడి ఉంటుంది ఆ కర్మ చేసేవాడి యాక్షన్లో మిళితమై ఉంటుంది ధర్మం మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉంటుంది ధర్మం ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలో ఆ సంకల్పంలో ధర్మం ఉంటుంది పని చేసినప్పుడు ఆ పనిలో ధర్మం ఉంటుంది కాబట్టి అనుష్ఠాతృణాం ఈ అనుష్ఠించే వాళ్ళు అంటే మనస్సులో సంకల్పం చేయుట అదొక అనుష్ఠానము మానసిక వాచిక వాగ్రూపంగా మాట్లాడుట చేయుట ఈ మూడు అనుష్ఠానములు సో మూడు లెవెల్స్లో అనుష్ఠానం ఉంటుంది ఈ అనుష్ఠానం చేసే వాళ్ళలో అనుష్ఠాతృణాం అనుష్ఠించేటువంటి వాళ్ళకి కామోద్భవాత్ కామన పుట్టుట వలన సో వీడు ధర్మం చేయాలి గా వీడికి కనిపిస్తుంది నేను కనుక ఈ ధర్మాన్ని చేసినట్లయితే నాకు ఫలానా లాస్ వస్తుంది లేకపోతే రావాల్సింది రాదు ధర్మ ప్రకారం ఈ ఫైల్ని నేను ఫైనలైజ్ చేసేస్తే లంచం రాదు ఆ వస్తే ఏదో పార్టీకో నేనుకో ఖర్చు పెట్టుకోవచ్చు అదంతా రాకపోతే లాస్ అని వీడు అనుకుంటాడు ధర్మం తెలుస్తూనే ఉంటుంది కానీ ఈ కామన యొక్క ప్రెషర్ వల్ల వాడు ధర్మాన్ని పక్కన పెట్టేస్తుంది కామన అనేది ప్రెషర్ ధర్మం తెలుస్తుంది అందరికీ ధర్మం తెలియనివాడు అందరికీ ధర్మం తెలుసు కానీ ది ప్రెషర్ ఆఫ్ డిజైరింగ్ ఇస్తే జతనే శాస్త్రంలో మీరు గమనించే ఉంటారు కామనలు పెట్టుకోవద్దు అని చెప్తారు ఎందుకంటే కామన అన్నది ఇట్స్ ఎ బిగ్ ప్రెషర్ ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే మనిషిని ముప్ప తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గిస్తుంది కామన వద్దు కోరిక పెట్టుకోద్దు కోరిక లేకపోతే ఇంక జీవితం ఏమిటండి అని ఒకటంటాడు అవివేకం అంటే అలాగే కోరిక లేకపోతే జీవితం ఏమిటంటే కోరికలు లేకపోతే పూర్ణత్వంలో నీవు ఆనంద స్వరూపుడువై నిలిచి ఉంటావు ఇంకా అర్థగంటే ఏం కావాలి జీవితం ఈ కోరికలన్నీ ఏముద్ధరిస్తాయి భోగే రోగ భయమే కదా అంతకన్నా మహాభాగ్యమే ఉంది అది గ్రహించడానికి చాలా వివేకం కావాలి అది లేక కదా మరి ఈ సమస్య అంతా కాబట్టి కామోద్భవా ఈ కామం ఎందుకు పుట్టాలి హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా అధర్మేనా కామం నుంచి అధర్మం పుట్టింది దానికి కారణం ఏంటంటే వివేక విజ్ఞానము క్షీణించిపోవుటే కారణము ఆత్మ యొక్క స్వరూపము పూర్ణము అని బాహ్యమునుందే పదార్థముల ఎందు సుఖము అయ్యక ఆనందము లేదు అవి నశ్వరములు జడములు చేతనుడనైనా నాకు ఆనందాన్ని ఇచ్చే శక్తి వాటికి లేదు అనే వివేకం లేకపో అనే వివేకం లేకపోవడం చేత నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవటము ఆత్మ యొక్క పూర్ణ స్వరూపము తెలియకపోవటము ఈ కారణం చేత వీడు ఆ అధర్మేణ అధర్మముగా జీవిస్తూ ఉంటాడు కామోద్భవాత్ కామన పుట్టింది అధర్మంలోకి నెట్టేస్తుంది మేము ఆ అధర్మము చేత కామోద్భవాత అంటే కామము ఉద్భవించుట వలన హేతు అప్పుడు ఈ కామన ఏం చేస్తుందంటే వివేక విజ్ఞానాన్ని కప్పివేస్తుంది క్షీణించిపోతుంది ఆ ఇన్నర్ కాన్షన్స్ అంటారు చూడండి దాన్ని నొక్కేస్తుంది కామన యొక్క ప్రెషరు దాన్ని తలపైకెత్తనిపోతుంది దాంతో అధర్మేణ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 చాలామంది పొరపాటు చేస్తారు అలా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఎవో లాజిక్లు ఆర్గ్యుమెంట్స్ ఆ ధర్మం చేయడానికి ఆర్గ్యుమెంట్స్ పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ వేరు అంటే క్లింటన్ అంటే క్లింటన్ ఇంపీచ్ చేసినంత పని చేశారు ఏదో బతికిపోయాడు అసలు ఎగిరిపోవాల్సిన వాడు ప్రెసిడెంట్సీ ఎగిరిపోవాల్సింది పబ్లిక్ లైఫ్ వేరు ప్రైవేట్ లైఫ్ వేరు ఒప్పుకోరు అలా ఎక్కడ ఒప్పుకోరు భారతదేశంలోనే అలాంటి ఆర్గ్యుమెంట్లు చలామణి అవుతాయి లా అబైడింగ్ సొసైటీస్లో ఒప్పుకోరు పబ్లిక్ లైఫ్ క్లీన్గా ఉండాల్సిందే ప్రైవేట్ లైఫ్ కూడా క్లీన్గా ఉండాల్సిందే క్లీన్లీనెస్ క్లీన్ క్లీన్ లైఫ్ ఉండాల్సిందే పబ్లిక్ ఏమిటి ప్రైవేట్ ఏమిటి అలాగ రెండు ఉండవు రెండు కేటగిరీలు ఉండవు కాబట్టి లంచం ఎందుకు తీసుకున్నారు అంటే లంచం తీసుకోలేదు పార్టీ కోసం తీసుకున్నాను అంటాడు పార్టీ కోసం తీసుకోలేదంటే లంచం తీసుకుంటే లంచం అనేది పార్టీ కోసం వేరే వ్యక్తి ఉంటాడు గవర్నమెంట్లో వేరే వ్యక్తి ఉంటాడా అలా ఉంటారు ఆ వ్యక్తులు ఒకే మనిషి పార్టీకైనా వాడే గవర్నమెంట్కైనా వాడే వాడే పార్టీ వాడే గవర్నమెంట్ గవర్నమెంట్లో క్లీన్గా ఉంటాను పార్టీ దగ్గర లంచం తీసుకుంటాను అనే ఆర్గ్యుమెంట్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ షుడ్ బి శాక్డ్ హీ షుడ్ నాట్ బి ఎంటర్టైన్ వాట్ కెన్ దార్టీస్ ఆర్ దీస్ పార్టీస్ ఐ డోంట్ లైక్ దీస్ పార్టీస్ లంచం తీసుకున్నారంటే తోసవతలు వారే అంతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయద్దు పబ్లిక్ లైఫ్లోనూ ఇలా అంతటా ఆ ధర్మం పెరిగిపోయిందంటే మరి పెరిగిపోక ఇంచే వస్తుంది పెద్దవాళ్ళు కూడా తప్పుగా బిహేవ్ చేసినప్పుడు కాబట్టి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 ఈ వాక్యాన్ని మల్టిక్లాస్లో పూర్తి చెప్పాలి ఓం పొర్ నమద పూర్ణమి పూర్ణ పూర్ణ నము దితే